ముందుకు వేస్తే ఆత్మస్వరూపము నిన్ను తన వైపు తీసుకుంటుంది అని అయినా స్మాల్ ఐ బిగ్ ఐ అని చెప్తూ ఉండదు ఓ మోడల్ స్మాల్ ఐ అంటే ఈగో బిగ్ ఐ అంటే ఆత్మ అదే బ్రహ్మ అదే ఈశ్వరు ఇప్పుడు ఈ స్మాల్ ఐ ఈ సంసారం ఆసక్తి కలిగి ఉంటాడు బిగ్ ఐ వాడి ఆత్మస్వరూపం అవిద్య చేతని కప్పబడి ఉంటుంది ఇప్పుడు ఈ స్మాల్ ఐ బిగ్ ఐని చేరుకోవాలి ఆత్మలాభ అంటే అది చేరుకోవాలంటే ఈ స్మాల్ ఐ చుట్టూ సంసారంలో తిరిగాడుతుంది ఈ బిగ్ ఐని ఎక్కడ చేరుకుంటాడు అది అక్కడ సంసారంలో తిరిగాడుతూ అలా కాకుండా సంసారంలో తిరుగాడం మానేసి తన యందు తాను నిలిచి ఉంటే ఆ బిగ్ ఐ వీడిని తన దగ్గరికి తీసుకుంటుంది కొండ మీద ఉంటాడు వెంకటేశ్వర స్వామి కొండ మీద ఓ చే ఓ వెంకటేశ్వర స్వామి గోవింద నన్ను నీవు చేదుకో అనేది అన్నమయ్య కీర్తనగా ఉంది చేదుకో అంటే దగ్గరికి తీసుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకుంటాడు వీటి దగ్గరికి తీసుకోవాలి అనగానే వాడు ఆయన దగ్గరికి తీసుకుంటాడు ఎలా తీసుకుంటాడు ఎప్పుడైతే ఈ మెట్లెక్కేది ఈ బరువు మోసీది నేను కాదు నువ్వే నన్ను పైకి తీసుకెళ్తున్నావు అనేటువంటి ఆ అహంకారాన్ని పక్కన పెడతాడో ఆ స్మాల్ ఐని ఆ బిగ్ ఐలో చేస్తాడో ఆ బిగ్ ఆ స్మాల్ ఐకు ఉండేటువంటి బరువు బాధ్యతలు దానికే ఉండవు అది నిత్య పూర్ణము అది అనంత శక్తి సంపన్నము ఆ బిగ్ ఐ ఏం చేస్తుందంటే వీడికి ఇట్ గివ్స్ ఏ డోస్ ఆఫ్ ఎనర్జీ దాంతో ఉత్సాహంగా ఇంకో నలుగు అడుగులు వేస్తారు ఈ లోపల బాడీ అండ్ మైండ్ ప్రొటెస్ట్ చేస్తాయి నా వల్ల కాదు ఇంకేమేమి అడవలేమని అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటారు అంటే మళ్ళీ నాలుగు అడుగులు వేస్తారు సో బాడీ అండ్ మైండ్ వెనక్కి లాగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి అన్నప్పుడల్లా ముందుకు వెళ్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఉంటే ఆత్మరూపుడుగా ఉంటుంది ఆత్మరూపుడుగా కావడం అక్కడుంటే వీంగల్లో అవుతాడు తాడేదిన వేసేలాగుతాడే ఆత్మరూపుడుగా ఉండేలా అవుతాడు కాబట్టి ఆ విధంగా మన స్వరూపంలో అవిద్య చేత కప్పివేయబడినటువంటి పూర్ణ ఆత్మతత్వాన్ని మనవుడు తెలుసుకోవాలి ఆత్మ ప్రకాశింపజేస్తుంది ఎలాగైతే ప్రకాశే ఇవ ఘటాది ఘటము దీపంలో ప్రకాశిస్తుంది దీపం వైగానే ఘట పటాదులన్నీ ప్రకాశిస్తాయి అదేవిధంగా విద్యాయాం సత్య విద్యాయాం సత్యం ఆవిర్భవతి విద్యాయాం సత్యాం ఆవిర్భవతి విద్య విద్య అంటే నాలెడ్జ్ ఆత్మపూర్ణము అభాయము అంటే ఈ రెండే తెలుసుకుంటే సరిపడుతుంది ఇంకా వేరే ఎందుకంటే మనిషి ఈగో అని చూసారా ఈగో హ్యాస్ ఓన్లీ టూ ప్రాబ్లమ్స్ వన్ ఈజ్ డిజైర్స్ వేదర్ ఈజ్ ఫియర్స్ డిజైర్ ఫియర్ రెండు కలిసే ఉంటాయి సో ఆ సత్యాన్ని ఆ విద్య జ్ఞానము చేత విద్యాం సత్యాం దీపం వేసినట్టే ఆత్మజ్ఞానము ఉంటే దీపం వేసినట్టే భగవద్గీత శ్లోకము ఉంటే ఇది ఆ శ్లోకాన్నలా మనసులో భావన చేసుకుంటే అది దారి చూపిస్తూ ఉంది సో ఆ విధంగా ఆత్మస్వరూపము ఆవిష్కారమవుతుంది ఆవిర్భవతి ఆవిష్కారము అవుతుంది అదే ఆత్మలాభం తస్మాత్ అన్యత్యాగేన ఆత్మలాభ ప్రాార్థనైవ ఆత్మలాభ సాధనమిత్యర్థ చాలామంది ఈ వాక్యాలన్నా ఉంటాయి చూడండి చాలా చిత్రంగా ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి బట్ అట్ ది సేమ్ టైం వెరీ టఫ్ అండ్ కాంప్లెక్స్ టు అప్రిషియేట్ సో ఆత్మవిద్యలాగే ఉంటుంది ఈ ఆత్మవిద్యని చాలా కఠినమైన విషయం వెరీ ఇంట్రెస్టింగ్ సో ఆత్మ మీకు సిద్ధించాలి అంటే ఆత్మలాభం కదా కావాల్సింది ఆత్మలాభానికి సాధనం అంటే ఎవేవో సాధనాలు అరళదని సాధనాలు చెప్పి ఇవి ఆత్మలాభ సాధనాలని అవి నిజంగా అవితాత సాధనాలు అవన్నీ కూడా అలాంతరంగా తర్వాత వచ్చి జాయిన్ అవుతాయి ఎప్పుడంటే మొట్టమొదట ఒకటి ఉండాలి నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను రైల్లో ఎక్కి ప్రయాణం చేయాలన్నటువంటి సాధనం ఏంటంటే టికెట్ టికెట్ టికెట్ మన తర్వాత ముందు ఆటో వాడు వచ్చేడా పెట్టి పెట్టుకున్నారా ఇవన్నీ ఒక మా ఇవన్నీ తర్వాత టికెట్ ఉంటే ఇవన్నీ సహకరిస్తాయి టికెట్ లేకపోతే ఇవన్నీ ఉండి ఉపయోగం సో ఆ విధంగా ప్రవచనము శ్రవణము మేధ బహు బహుశుతత్వము ఇంక కూడా అవసరమే ఎప్పుడు ఛాయ్ వరణం మీరు చేసిన ముఖ్య సాధనం ఉన్నప్పుడు మిగతావన్నీ సహకారి ముఖ్య సాధనం లేకపోతే మిగతాది ఉండి కూడా ఎందుకు పనికిరానికి సో కనుక పెళ్ళికి పెళ్ళికొడుకులాగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికి పురోహి పుర పూర్వం పురోహితులది ఇవ్వరు పురోహితులకి పెళ్ళేవిటం సో ఆత్మలాభానికి ప్రధాన సాధనం ఏమిటంటే ఆత్మలాభ ప్రార్థనైవ నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్షయే ప్రధాన సాధన ఎటువంటి ఆకాంక్షది ఏదో మనం సంసారంతో పాటుగా ఇవి కూడా ఉంటుంది అలాంటి ఆకాంక్ష కదా అన్యత్యాగేన ఆత్మలాభ ప్రార్థన ఇవ్వాలి సంసారకో చోడితే సంసారాన్ని విడిచిపెట్టి కేవలము ఆత్మలాభము ఆత్మజ్ఞానమునే కోరుత అంటే మరి సంసారాన్ని విడిచిపెడితే మరి భోజనం భోజనం విడిచిపెట్టమలేదు భోజనం మానేమలేదు భోజనం గురించి ఏమీ చెప్పలేదు సంసారాన్ని విడిచిపెట్టడం అంటే ఆసక్తి చిత్త్యాగ ఏవో సంసార త్యాగ భగవాన్ మన మహర్షి చెప్పారు అన్నమాట చాలా వివరంగా చెప్పిందారు తల ఉంది ఏమనుకుంటారంటే అన్యత్యాగేన అంటే సంసార త్యాగేన అన్య అంటే సంసారం అనాత్మ ఇతరము ఇతరము ఆత్మకి ఇతరం ఏమిటి అనాత్మ విచ్ ఇస్ సంసారం సో సంసార త్యాగము అంటే సంసార త్యాగము అంటే ఇట్స్ నాట్ ఏ ఫిజికల్గా ఏదో విడిచిపెట్టడానికి ఏమీ ఉండదు ఫిజికల్గా ఏమిటి విడిచిపెడతారు ఫిజికల్గా విడిచిపె ఏదైనా దానం ధర్మం చేయాల్సి వస్తే చేస్తారు అది కాదు ఫిజికల్గా విడిచిపెట్టేది ఏమి ఉండదు చిత్త త్యాగేవా సంసారం చిత్తంలో ఉంటుంది మనస్సులో సంసారం సంసార ఆసక్తి అంత మనస్సులో ఏ రూపంగా ఉంటుంది సంసారం అంటే ఆసక్తి రూపంగా ఉంటుంది మనము సంసారం తీవ్రమైన ఆసక్తిని కలిగి ఉంటాం సో ఆ ఆసక్తియే సంసారం మీకు అంతకంటారు బాహ్య భోగములో ఎందు బాహ్య విషయములో ఎందు చాలా ఆసక్తిని మనం పెంచుకుని ఉంటాం అదే సంసారం బాహ్య విషయాసక్తిని విడిచిపెట్టగలిగాను అనుకోండి అదే సంసార్యంగా ఉంటాయి మీరు ఉండతోనే ఉంటారు తిని భోజనమే చేస్తారు ఇప్పుడు ఒక ఆయన దుఃఖిస్తున్నాడండి దుఃఖిస్తుంటే చుట్టుపక్కల వాడిని వెళ్ళి ఓదార్చారు ఎందుకంటే దుఃఖిస్తారో ఏదో అయిపోయింది అయిపోయింది ఊరుకోనింకా అందు అని ఓదారిస్తాను ఆ ఓదార్పుకి ఆయన మీద మనస్సు మీద పనిచేసి ఆయన ఓదారు ఓదారుతాడు ఓదార్చబడతాడు సో అని దుఃఖించడం మానేస్తాడు ఇప్పుడు ఏమైందంటారు అంతకుముందుకి ఇప్పటికి తేడా ఏమంటారు ఏ ఏదైతే ఏది అది ఉంది ఎవడో పోయాలనుకోండి సరే ఆయన దేహాన్ని తీసుకెళ్ళి క్రిమేట్ చేసి వాపసు వస్తాను ఇప్పుడు దుఃఖిస్తూ ఉంటాం కొద్ది రోజుల తర్వాత దుఃఖించడం ఇటు తేడా ఏమి వచ్చింది మీరు దుఃఖిందో మానేయాలను ఒక్కోవడమే తేడా అంతే ఇంకే తేడా ఏం వస్తుంది తేడా ఏం కాదు మంచు చూడో ఏదో నడుస్తూ ఉంటున్నాయి మంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఓ మనిషి వెళ్ళాడనుకోండి ఇన్స్పైట్ ఆఫ్ అపీయరెన్సెస్ నోబడీ లూజెస్ ఎనీథింగ్ అపీయరెన్సెస్ ఇంకే అలాగా ఏదో మనిషి మరణించాడనుకోండి డెప్తో లేకపోతే ఒకరొకటో సరే ఓ మనిషి తగ్గాడు రేపటి నుంచో సాల్వ్ ఇయన్ తగ్గుతుందని అలా అనుకోరు కదా అలా అనుకోరు అలా అనుకోరు బాగుండదు అలా అనుకోబుద్ధి కూడా కాదు సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అపీరెన్సెస్ కీప్ ఆల్ ది అపీయరెన్సెస్ అవే డెత్ హ్యాజ్ ఇట్ సోన్ గ్లోరీ ఇట్ ఇట్ వాట్ లైఫ్ కెనాట్ మెండ్ డెత్ అండ్ లైఫ్లో కొన్ని మెండ్ చేయలేరు మీరు అది దుస్సాధ్యములైనటువంటి ఇబ్బందులు ఇవ్వకూడదు అంటాయి బతుకుండగా వాటిని సంస్కరించడం వాటిని పరిష్కరించడం అయ్యే మాట కాదు సో డెత్ ఫుడ్స్ రెండు టు అల్డీ సో మరణం అదొక కళ అదొక విభూతి కాబట్టి ఇట్ దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ కానీ మరి ఇలా అనుకుంటారా ఇలా ఎవరైనా పాఠం ఇలా చెప్తారా నేనంటే అమాయకుడిని కనుక నేను చెప్పేస్తున్నాయి కానీ ఎవరైనా ఇలా చెప్తారండి లేళ్ళు చెప్పారు ఎవరిలో కొద్దిమంది మహర్తులు చెప్పేవాళ్ళు కొంతమంది లేకపోలేదు చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో నేను అడగను చెప్పిన వాళ్ళు లేకపోలేదు బట్ అపియరెన్సెస్ ఇలా చెప్తే వినడానికి కూడా అదంతా శోభగా ఉండదు అంటే ఎటికెట్ ఏదో కొంత ఉంటుంది సోషల్ నార్మల్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన మాటలు సోషల్ నార్మల్స్లో ఫిక్స్ కావు ఒక ఆయన ఒక వ్యక్తి మరణిస్తే దుఃఖిస్తున్నాడు నా కడుపు చచ్చిపోయాడు నాకు ఇట్ ఇజ్ ఆల్ సెంటిమెంట్ ఆల్ అడుగు నా కడుపు చచ్చిపోడు వివేకం లేని మాటలు అలాగే ఉంటాయి ఇంకే ఎలాగంటే డైలాగ్స్లో ఐదు డైలాగ్స్ పెట్టుకుని దుఃఖిస్తూ ఈ డైలాగ్లే బరువు దుఃఖం అనేది ఏదో సమ్ స్మాల్ ఇష్యూ వెళ్తీ చాలా బరువు ముందు ఆ డైలాగులు మర్చిపోతే కానీ వీడు దుఃఖం నుంచి పెట్టుకోలేదు కాబట్టి దుఃఖం పోయింది దుఃఖం మానేశాడు అనుకోండి దుఃఖించడం మానేశాడు బట్ ఈజ్ ద డిఫరెన్స్ వాట్ హ్యాపన్ సడన్లీ హీ హీ హాజ్ నోన్ బెటర్ కొంచెం వివేకం వివేక దీపం వెలిగి ఆ దుఃఖాన్ని మానేశాడంతే ఫిజికల్ సరౌండింగ్స్ కంటిన్యూ టు బి ది సేమ్ అదర్వైజ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టు కమ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇప్పుడు పదార్థములు సరౌండింగ్స్ వాటిలో వికారములు మార్పులు నిరంతరంగా వస్తూ ఉంటాయి ఇష్యూ పోయి దాని అది పెద్ద విషయం ఏంటి కాదు ఓ మనిషి బతుకున్నప్పుడు వస్తాయి మనిషి చచ్చిపోయినప్పుడు వస్తాయి మనకి ఆసక్తి ఉన్నప్పుడు వస్తాయి ఆసక్తి లేనప్పుడు వస్తాయి కాబట్టి చుట్టుపక్కల వచ్చే మార్పులు వికారాల గురించి ఇష్యూ కాదు ఇష్యూ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ యూ హ్యావ్ కాబట్టి ఆ ఆసక్తి ఏదైతే కలదో అదే సంసారం సంసారం అనేది బాహ్యమునందు ఏమీ ఉండదు బాహ్యమునందు వీడికి ఉన్న ఆసక్తి సంసారం కనుక ఆ అన్యత్యాగేనా ఆసక్తిని విడిచిపెట్టి కేవలము ఆత్మస్వరూపమును పొందవలనే ఆకాంక్ష ప్రార్థన అంటే ఆకాంక్ష ఏదైతే కలదో అది ఏ ఆత్మలాభ సాధనము ఇంకా వేరే సాధనాలన్నీ వేరే సాధనాలు ఉన్నాయా అంటే ఉన్నాయి లేవా లేవు ఇది ఉంటే అవన్నీ తోడ్పడతాయి ఇది లేకపోతే అవి ఉండి అది కాబట్టి వన్ హ్యాస్ టు చూ వెరీ బిగ్ థింగ్ ఇది రోజు నాయమాత్మా బలహీన లభ్య ప్రమాదా తపసోవాప్యలింగా ఏతైరుపాయర్యతతే యస్ విద్వాన్ తమా విశతే బ్రహ్మధామా ఆత్మ విచారణలో ముండపనిషత్తు యొక్క స్థానము చాలా గొప్పది ఇంతకంట విలువైన విచారానికి ఎక్కడ ఉండదు ప్రతి ఉపనిషత్తులోనూ దానికి ఉండి విశిష్టత దానికి ఉంటుంది కానీ ఆత్మస్వరూపాన్ని ఇంత సంగ్రహంగా తక్కువ మంత్రాలలో ఇంత లోతుగా చెప్పి ముండకం చాలా స్పెషల్ ఉపనిషత్ సో అయం ఆత్మ బలహీనైన నలభ్య బలం లేనివాడికి ఈ ఆత్మ దొరకదు సో దీన్ని ఈ బల శబ్దాన్ని ఒక్కొక్క మహాత్ములు ఒక్కొక్క రకంగా చెప్పారు వివేకానందుడు ఓ రకంగా చెప్పాడు శంకరులు ఓ రకంగా చెప్తున్నారు శంకరులు అన్నారు వివేక బలం లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు అన్నారు ఏదో ఆయనే చెప్తారు నేను చూసి చెప్తున్నది కాదు ఎదురుకుండానే ఉంటుంది బలహీనైనా సో ఆత్మనిష్టాజనిత వీర్యహీనైనా అని రాశారు వివేక బలం సో ఆ వరణం చేయడం చేత కాకపోతుంది వరణం ఆత్మజ్ఞానాన్ని ప్రయారిటైజ్ చేయలేడు దాంతో ఆ బలం పొట్టదు ఆత్మజ్ఞానాన్ని ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీలో పెట్టేటంటే ఆ బలం వస్తుంది కాబట్టి ఆత్మయందు ఉండేటువంటి ప్రేమ ఆకాంక్ష అది బలాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని అది లేకపోతే వీడికి ఆత్మీయం దొరుకుతుంది వీరి మొహం ఆత్మ బలహీనమైన లక్ష్య వివేకానంద స్వామి ఏమన్నాడంటే అసలు ఫిజికల్లీ స్ట్రాంగ్ యూమర్సిటీ ఆయన ఫిజికల్ ఆయన కొంత వివేకానంద స్వామి అంటే ఆయన పిలుగులా మంచి ఉత్సాహశక్తి ముక్తి భవించినట్టుగా ఉండేవాడు సో ఆయన మాటల్లో ఆ ఎందుకంటే శుద్ధ హృదయం నుంచి వచ్చినటువంటి పదాలు కాదు ఆ బలం ఉంటుంది సో ఆయన అనేవారు నిరుత్సాహంగా ఉండద్దనివారు కొంతమంది ఏం చేస్తారంటే మేము విద్యావంతులము వేదంలో చూపుకున్నాం శాస్త్రంలో చూపుకున్నాం కాబట్టి మేము ఫిజికల్ ఎగ్జర్షన్ మాకు అవసరం లేదు అనే ఒక భాంతిలో పడుతుంది తర్వాత సమాజం వారి యొక్క విద్యను గుర్తించి వారికి ఆదాయమో అది వస్తూ ఉంటుంది ఏం చేస్తారు అడుపు నుండి చేస్తారు పుస్తకం చూస్తారు ఇంక రెండు పనులు తప్పు ఇంకే పని చే దాంతో ఘటం ఘటన వేదాంతంలో ఉంటారు చూడండి సో ఘటాకార ఘట ఇక్కడే ఉంటుంది ఘటో ఆ ఘటవు నిర్మాణం అవుతుంది తర్వాత మనిషి ఇటువంటి కదలలేడు ఫిజికల్లీ హెవీగా తయారవుతాడు సో దట్ డ్రాస్నెస్ అనేది ఉంటాం సో స్లా చాలా నిరుత్సాహ తమోగుణం పెరిగిపోతుంది సమస్యలో పడిపోతా కాబట్టి అసలు వివేకానంద స్వామి ఏమనైవ్వారంటే మీరు అసలు మనస్సు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ముందు బాడీ మస్ట్ బీన్ కండిషన్ అంచేతనే ఆయన అని చెప్పేవారంటే నాయమాత్మ బలహీనైన లభ్యహాని యంగ్ పీపుల్ కూర్చుని ఒకసారి ఒక పది మంది యంగ్ పీపుల్ సాయంకాలం ఐదు గంటలకు భయం చేస్తున్నారు రాధే గోవింద కృష్ణ రాధే గోపాలకృష్ణ అంటూ భయం చేస్తున్నారు మంది యంగ్ పీపుల్ ఆయన కంటపడింది కనుక పెడితే ఆయన ఆనాలో తెలిసిన న్యాయమాత్మ బలహీనైన లభ్య ఈ మొహం మీకే పెట్టారు ఆత్మస్వరూపం తెలిసి ఇది దద్దమ్మల్లా కూర్చొని ఐదు గంటలకు భయం చేస్తారా అని ఒకటితే వాళ్ళు ఉంటారు మరి ఏం చేయమంటారంటే ఫుట్బాల్ ఆడుతుంది గోల్డ్ ప్లే ఫుట్బాల్ ఎందుకంటే కలకత్తా ఏరియాలో ఫుట్బాల్ ఒక అప్పటికే అది పాపులర్ అక్కడ ఉంటారు గోల్డ్ ప్లే ఫుట్బాల్ ఎందుకంటే ఫిజికల్లీ యువర్సిటీ స్ట్రాంగ్ టీకాగేసి మూడు గంటలు భజన చేసి తర్వాత ఏమో అన్ని రకాల పదార్థాలని స్వీట్లు లడ్డూలు ఇవేవి జత చేసేసి అవన్నీ తినేసి తర్వాత మళ్ళీ ఇంకో గంట సేపు బంద్ చేసి పడుకున్న తర్వాత మన్నాడు పొద్దున్న ఏంటికి లేచి తొమ్మిదింటికి లేచి అది కావాలే ఇదంతా కూడా ఆత్మజ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని పొందే ఉపాయమేనా కాదు బీ చీల్ఫుల్ అండ్ యాక్టివ్ అండ్ ఫిజికల్లీ యూ మస్ట్ బి హెల్దీ స్ట్రాంగ్గానే ఆయన వివేకానంద అయితే స్ట్రాంగ్గానే అంటాడు ఇప్పుడు మీరందరూ స్ట్రాంగ్గా మనందరం స్ట్రాంగ్ అంటే ఎక్కడ కుదురుతుంది కొంచెం హెల్దీగా ఉంటే అదే గొప్ప సో ఫిజికల్లీ ఆల్సో యూ షుడ్ బీ రీజనబులీ హెల్దీ ఫిజికల్ హెల్త్ కూడా అవసరం ఎందుకంటే దేహము అనారోగ్యంగా ఉంది అనుకోండి మీరు దేహభావంలో మునిగిపోతారు దేహభావంలో కురుంగిపోతారు ఆరోగ్యంగా ఉన్న దేహాన్నించే మనం దేహానికి అతీతంగా మనం ఎదగగలుగుతాం రైజ్ అబౌ బాడీ కాన్షియస్నెస్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేహం దేహము వైపు నుంచి పోరు పెడుతోందనుకోండి పంటిపో పంటిపోటు ఉంటే వాడు ఆత్మజ్ఞానం ఏమిటి పంటి నొప్పి సో దేహము ఒకవైపు నుంచి పొలుస్తూ ఉంటే నొప్పితోటో లేకపోతే మరో రోజుతోటో ఆ మనస్సుకి ఆ రాదు ఆ ప్రసన్నత రాదు దేహంలో అనారోగ్యం ఉన్నప్పుడు ప్రసన్నత రాదు కాబట్టి శరీరానికి బలం చాలా అవసరం నాయమాత్మ బలహీనైన లభ్య వివేకమే బలం శరీర బలం ఎంతటి బలం అవసరం బట్ ఎంతటి బలం శరీర బలం ఎంతటిది వివేక బలం అంటే ఆత్మయే నిత్యము అనాత్మ అయినటువంటి భోగములు ఈ సంసారమంతా కూడా అనిత్యము అనే వివేకము వీడికుంటే దాని నుంచి బలం వస్తుంది మానవులు అవివేకులుగా ఉంటారు ఎలా ఉంటారంటే ఈ సంసారంతో సత్యం అనుకుంటూ ఉంటారు సంసారం సత్యం అవుతుందా జీవితం సత్యమా ఆయుర్దాయం సత్యమాది అది క్షణికం కాదు ధనము క్షణికం కాదు కానీ ఈ సత్యం తెలుసుకోవటానికి వీళ్ళు పిరుముఖలు వేసేస్తూ ఉంటారు మాకు తెలుసుకోలేదు అవివేకం ఎప్పుడైతే అవివేకం ఉంటుందో అప్పుడు ఆత్మజ్ఞానము భగవద్గీత అనేప్పటికీ ఆ ఉత్సాహం ఎందుకంటే సంసారం యొక్క ఆకర్షణ అధికంగా ఉంటుంది నాతో అంటూ ఉంటారు స్వామిజీ భగవద్గీత చదువుకోవాలని ఉంది నేను వెంటనే ఐ ఫీల్ ఏ కైండ్ ఆఫ్ కన్సర్న్ అండ్ లవ్ ఫర్ ది పర్సన్ నేను వెంటనే ఏమంటానంటే రండి క్లాసుకి రండి వారానికి రెండు రోజులు భగవద్గీత చెప్తున్నాను నేను రండి అంటాను మరి ఇంక అతకండి నేనేం చెప్పను ఇంకో మాట చెప్పాలి మార్కెట్లో ఫలానా పుస్తకం కొనుక్కోండి చెప్పాలి అది కూడా చెప్పచ్చు పుస్తకం కూడా కావస్తే మేమే సర్ఫ్లైజ్ చేస్తాం సో బట్ నేనేమంటానంటే యూ యు కమ్ టు ది క్లాస్ అని చెప్తా అనేప్పటికి వెంటనే యూ కం టు ది క్లాస్ అని అనేప్పటికీ అంటే ఏంటంటే నేను ఇచ్చే సలహా వాళ్ళకి అనుకూలమైన సలహా నేను ఇవ్వాలి వాళ్ళకి అనుకూలమైన సలహా నేను ఎక్కడ ఇవ్వగలను నాకు సలహా ఏదో నేను ఇస్తా కానీ కంటూ ది క్లాస్ అనేప్పటికీ స్వామిజీ క్లాస్ ఎప్పుడు అంటే సపోజ్ నేను బుధవారం గురువారం అన్నాను అనుకోండి అర్థ అది ఎక్కడ కుదుర్తుందని ఆదిలోనే హంసపోదు అంచేతనే నేను శని ఆది పెట్టాను మరి ఇంక ఇప్పుడు కన్ఫ్యూషన్ ఇంక ఇప్పుడు కన్సర్న్ ఉండకూడదు శని అది శని అది అంటే ట్రాఫిక్ ఉంటుంది కదా అంటే నేను చెప్పిన చూడండి మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ సిటీ హైదరాబాద్ సిటీలో జీవిస్తున్నాం సో యూ గెయిన్ అండ్ యూ లూజ్ విలేజ్లో ఉందనుకోండి ఏ ట్రాఫిక్లో ఉండో కామన్గా ఉంటుంది బట్ యూ కాంట హ్యావ్ సమ్ ఆఫ్ ది కంఫర్ట్స్ విచ్ యూ హ్యావ్ హియర్ కాబట్టి ఇక్కడ ఒక సిటీలో ఉన్నప్పుడు యూ గెయిన్ అండ్ యూ లూజ్ సో ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ సిటీ లైఫ్ అంటే అలాగే ఇప్పుడు మీరు కాఫీ తాగాలనుకుండా తక్కువ ఉంది రెండు మంది గంటలకు ఫస్ట్ క్లాస్ కాఫీ తాగి రావచ్చు పల్లెటూళ్ళలో మీరు కాఫీ తాగాలంటే ఎక్కడ పోతారు కాబట్టి మరి లాభం ఉందా లేదా సిటీ సినిమా చూడాలని అనిపిస్తే చిన్నప్పుడు మేము గ్రామంలో ఉన్న సినిమా చూడాలని అనిపిస్తే నాలుగు గంటలు ఐదు గంటలు కష్టపడి పనిచేస్తే సినిమా హాల్ చేరి వాళ్ళం ఇప్పుడు సినిమా చూడాలనిపిస్తే పది నిమిషాలలో సినిమా హాల్ దగ్గర ఉంటారు మరి యుగేనా నీళ్ళు కాబట్టి ట్రాఫిక్ ఫీజే నెసెసరీ ఈ విద్ యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ కాబట్టి దాని గురించి చికాకు పడము దాన్ని ఒక ఆటంకంగా భావన చేస్తూ ఉండటము అది వివేకం అనిపించుకోవచ్చు ట్రాఫిక్ ఇస్తే ఇట్ ఈజ్ ఎన్ ఆబ్స్టల్ నుంచి వీ హ్యావ్ టు ఓవర్కమ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ కాబట్టి ఏం చేస్తాము అంటే వీ ప్లాన్ అకార్డింగ్ ప్రయారిటైజేషన్ సో నేను అంటాను వచ్చేప్పుడు ఒక పావు గంట ఎక్కువ టైం పడుతుంది మీకు కారు ఉన్నవాళ్ళు పెట్టి చేసే కంప్లైంట్ ఇది కారు ఉన్నవాళ్ళు చేసే కంప్లైంట్ ఇది కారు కారు లేని వాళ్ళు ఒకరు బాగానే ఉన్నారు కారు ఉన్న వాళ్ళకే సమస్య ట్రాఫిక్ సమస్య కారు లేని వాళ్ళకి ఏ సమస్య ఉంది ఏ బస్సు ఆటో ఎక్కుతారు ఏ ట్రాఫిక్లో ఆగవు అన్నీ వస్తారు ఓ రోజు కొంచెం ఆలస్యం అయితే మొన్నడో పోవకుంటే ముందు బయలుదేరుతారు అంతకు ముందు బస్సు కొట్టుకుంటాను ఉన్న వాళ్ళకే ట్రాఫిక్ సమస్య సో నేనంటాను ఓ పోవంటే ఆలస్యం ముందు బయలుదేరండి వెళ్ళేప్పుడు మీకు ట్రాఫిక్ ఆ పావు గంట కలిసి వస్తుంది తగ్గిపోతుంది లేకపోతే ఒక యాసెట్ కొనుక్కోండి లేకపోతే అది ఆ కారులో వాడు ఎవడో నడుపుతూ ఉంటాడో మీరేమో విశ్రాంతి తీసుకోండి లేకపోతే మరి ఏదైనా పనిచేసుకోండి ఆ రకంగా టైం సద్వినియోగం కాబట్టి ప్రయారిటీలో పెట్టండి అని నేను చెప్తాను చెప్తున్నప్పుడు సడన్ చెప్పాక నాకు డౌట్ వస్తుంది ఎందుకు నేను ఇంత ఆగ్రహంతో చెప్తున్నాను అది తీసుకుని ముందు మొదలుపెట్టినప్పుడు నాకుండే ప్రేమతో చెప్తాను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఐ కీప్ ట్రాండ్ వాళ్ళు దేహ తూపించ మనం సూచిస్తామే కానీ ఎందుకంటే మరి నీకు భగవద్గీత చదువుకోవాలని అనుకున్నప్పుడు భగవద్గీత చదువుకోవాలని అనుకోకపోతే అది వేరే సంగతి భగవద్గీత చదువుకోవాలని అనుకుంటే హూ ఈజ్ టీచింగ్ గీత అరౌండ్ దిస్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ గీత ఐ స్టార్ట్ హూ ఈజ్ టీచింగ్ ఈ సబ్బడీ ఎల్స్ ఈజ్ టీచింగ్ మే డాట్ బ్లస్ యూ గోడ్ లేకుండా హీర్ ఈజ్ వన్ ఆపర్చునిటీ నువ్వు అలా చూస్తూ ఉండు మేనం మేషన్ లెక్క ఉండు అయిపోతుంది రెండవ అధ్యాయం అయిపోతుంది మూడో అధ్యాయంలో వస్తుంది నడుస్తూ ఉంటుంది ప్రోగ్రెస్ గెచ్చని పితీలు కాకుండా సముద్రం అధిగచ్చతి అగచ్చని వైన తేజోపి పదమేకను అగచ్చతి గరుత్మంతుడు జట ఎయిర్ప్లేన్ ఉందండి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉంది ఎంత దూరం వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది చీమ ఉంది పాకుతో ఉంది ప్రయాణం చేస్తూ ఉంటుంది మన చీమ వ్యవహారం మన మన పాఠం చీమలాగే నడుస్తూ ఉంటుంది కానీ మరి ఇట్ కవర్స్ డిస్టెన్స్ కాబట్టి ఆ వివేక బలాన్ని ఉత్సాహశక్తిని అది ఆత్మజ్ఞానం మీద ఉండే ప్రేమ చేత వస్తుంది అది వివేకం ఉండాలి వివేక బలం ఉండాలి మనిషికి వివేకం ఉండదు ఎందుకంటే సంసారంలో ఉండే వస్తువులు ఉంటాయి అవి నిత్యం అనుకుంటూ ఉంటాడు అంత వివేకం అదే కానీ అంత పొరపాటు సో ధనము ధన వస్తు కనుక వాహనాదులు నిత్యం అనుకుంటాడు అవేమీ నిత్యం దానే కాదు అవి చూస్తుండగానే చేయి సారిపోతాయి కానీ అది సత్యాన్ని తెలుసుకోలేడు కాబట్టి ఆ వివేక బలం ఏది నిత్యమో అని గుర్తుపట్టేటువంటి ఆ వివేకం ఉంటే ఆ వివేకం నుంచి బలం పుడుతుంది అది లేకపోతే వీడికి ఏం తెలుస్తుంది ఆత్మ నచ సంసారంలో వీడు ప్రమాదము అంటే ఈ ప్రమాద శబ్దం వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ కొంచెం డిఫికల్ట్ ఆల్సో టు ఎక్స్ప్లెయిన్ ప్రమాదము ఈ తెలుగు ప్రమాదము కాదు మరో ప్రమాదం కాదు ప్రమాదము అంటే ఫర్కెట్ ఫుల్నెస్ మరుపు స్లాట్ఫుల్ ఇనగట్ టెన్స్ అని కూడా అంటూ అంటే దాని మీద శ్రద్ధ తక్కువ సో ఇప్పుడు కుర్చీలో కుర్చీలో ఉంటాడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏదైనా వెళ్ళే ఫోటో తీసుకుంటే అంటే తీసుకొస్తా లేదు తొమ్మిది తొమ్మిదిన్నరకి వెళ్తాను వెంకట తొమ్మిదిన్నర ఆ కుర్చీలోంచి లేవలేడు తొమ్మిదిన్నర అయిన వెంటనే ఇంకో పావుగంటలో వెళ్తానులే అంటాడు ఇంకో పావు గంట అయిన తర్వాత ఇంకా మీకు కూరలు ఎప్పుడు ఇస్తారు నేను ఎప్పుడు వండుతానంటే పవన్లో ఈ పోటీకే ఉన్న కూరలు వేయాలంటాడు ఆ కడికి ఆ కడికి తీసుకొస్తాడు రండి దిస్ ఈజ్ ఓటీస్ కళ్ళు ప్రమాద తమో గుణ లక్షణం అంటే అలసత్ సోమరితనము దీశ సంస్కృతంలో ఆలస్యం అంటారు మళ్ళీ ఆలస్యం అని భయం నాకు ఎందుకంటే నేను ఆలస్యం అయినప్పుడు మీరు మరువులు అర్థం ఆలస్యం అంటే డిలే అని అర్థం చేసుకుంటారు సంస్కృతంలో ఆలస్యం అంటే డిలే కాదు సంస్కృతంలో ఆలస్యము అని డిలేకి విలంబము అని పదాన్ని వాడతాం విలంబము అంటే అలసస్య లక్షణం అలసుడు అంటే సోమరి సోమరి యొక్క లక్షణం సోమరుణ్ణి అలసుడు ఎందుకంటారు స్వామి అఖండాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అలస వలయోరభేద అరస వాడు అరసుడు అలసుడు అంటే అరసుడు వాడికి రసం ఉండదు వాడి జీవితంలో రసదు సోమరికి రసమే ఉంటుంది ముద్దలా పడు ఉంటాడు జడంగా ఉంటూ ఉన్నవాడికి రసం ఎక్కడ రసం చైతన్య ధర్మం జడస్వభావం గలవాడికి రసం ఎక్కడ వస్తుంది కాబట్టి అరసుడు అరసుడు అంటే అలసస్య భావ అలస్యం సోమరితనం దానికి కూడా ప్రమాదము అనిపేడు తర్వాత మద అంటే బాగా గర్వించి ఉండడం సో ఇవన్నీ ముఖ్యంగా తమోగుణ లక్షణాలు నిద్రాలస్య ప్రమాదోత్తం అన్నారు శ్రీకృష్ణుడు ఎనీవే సో ఆ విధంగా మరుపు సోమరితనము అబ్బో ఇప్పుడు క్లాస్ అంటే థర్టీ మినిట్స్లో ఫార్టీ మినిట్స్లో టైం పడుతుందండి వాళ్ళంత ట్రాఫిక్ ఉంటుందండి రోడ్డు అంతా ట్రాఫిక్కే అక్కడికి వెళ్ళేప్పటికీ సో దీస్ ఈజ్ వాట్ ఈస్ కాళ్ళు ప్రమాదం క్లాస్ అంటే పరిగెత్తుకు వెళ్ళిపోవాలి ట్రాఫిక్ ఉంటే కారు పక్కన పెట్టేసి నడిచి వెళ్ళిపోతారు క్లాస్ అలాంటి ఉత్సాహం ఉండాలి దానికి ఆపోజిట్ ప్రమాదం తపస్ోవాప్య లింగా తపస్సు చేస్తాడు వీడు తపస్సు వల్ల కూడా ఆత్మ లభించదు మరి అయితే ఎలాగంటే తపస్సుకు విలువ లేదా అంటే ఉండి విలువ ఎటువంటి తపస్సు వల్ల లభించదు అలింగా తపస్సు లింగము అంటే జ్ఞానము లింగము అంటే త్యాగము వీడు తపస్సు చేస్తాడు జ్ఞానం ఉండదు జ్ఞానం ఉండదంటే ఇంక మరి ఇంకెంత మూర్ఖత్వం అంటే మీదపడి వతబుద్ధి వేస్తుంది అంత మూర్ఖత్వంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి గ్రామంలో దేవాలయం నిర్మాణం గురించి సలహా అక్కడ అంతకుముందు విష్ణువాలయం ఉంది ఇప్పుడు ఈయన శివాలయం కట్టడానికి పూనుకుంటాడు ఆ విష్ణు ఆలయం తూర్పు ముఖంగా ఉంది కాబట్టి నేను పశ్చిమ ముఖంగా శివాలయం కడతానంటాడు అదే పశ్చిమ ముఖం అంటే విష్ణువు అటు చూస్తుంటే శివుడు ఇటు చూస్తూ ఉంటాడు కొన్ని గ్రామాల్లో ఇలా ఉన్నాయి ఆలయాలు ఏ పశ్చిమ ముఖంగా శివాలయం కట్టడం అంటే అంటే అదేలాగే మరి విష్ణు తూర్పు చూస్తుంటే శివుడు పశ్చిమమే చూడాల్సి ఉంటుంది శివుడు కూడా ఓ తూర్పు ఎలా చూస్తాడు అంటాడు వీడి మోర్ఖత్వం పెద్ద విద్వాంసుడు పైగా నేను చెప్పాను నేను ఉండబట్టలేక నేను చెప్పాను చూడు ఇప్పటికే సమాజం చిన్నా భిన్నమైంది మానవులు అన్ని రకాల అవివేకంతో బాధపడుతూ ఉంటారు అందులో విలేజెస్కి మనం ఏదైనా మనం విలేజ్ మహల్ చుట్టం లేదు మనం వల్ల నగరాలను పట్టుకుని బతికేస్తున్నాము ఎందుకంటే విలేజ్కి వెళ్తే నేనేం వచ్చినా విలేజ్ కోతానికి వెళ్ళారు వెలిచేరు అని వాళ్ళు ఎంత ప్రేమగా విన్నారంటే నా ప్రసంగాన్ని వాళ్ళ దగ్గర మైక్ సిస్టము ఎంత క్లీన్గా ఉందంటే పిన్ డ్రాప్ సైలెన్సు పచ్చని వాతావరణము చెట్లు ఎక్కడ ఒక్క చౌండ్ లేదు దేవాలయంలో మైక్ పర్ఫెక్ట్గా ఉంది అది విని వాళ్ళు మీరు ఎప్పుడైనా మళ్ళీ రావాలంటే తప్పకుండా వస్తున్నారా నాకంటే ఆయన వెరీ మచ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను సో ది పాయింట్ తీసుకున్నా గోయింగ్ టు విలేజెస్ ఈయన ఆ విలే ఎందుకంటే మన డబ్బు దశకం అనండి లేకపోతే మన భోగాలు అనండి మన కంఫర్ట్స్ అనండి సిటీలో ఉన్నాయి సిటీలో బతికేస్తున్నాం సో ఈయన విలేజ్ కంటూ ఒకడు వెళ్ళాడు వెళ్ళినందుకు అంటే దర్శనానికి వెళ్ళిందే ఉండడానికి ఏం కాదు వెళ్ళినందుకు వెళ్ళినందుకు మరి వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేయాలి కానీ వాళ్ళకి ఏదైనా నాకు మంచి మాటలు చెప్పి వాళ్ళు గుర్తుపెట్టుకునేట్లు చేయాలి కానీ నమస్కారం ఇచ్చి రావాలి కానీ వాళ్ళలో ఇటువంటివి క్రియేట్ చేసి వస్తే చాలా అపకారం చేసినట్టు అవుతుందండి డోంట్ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం టు ది పీపుల్ లేదా మీకు అసలు విష్ణు ఉండగా మళ్ళీ శివాలయం ఉంది ఉన్న ఆలయాన్ని అందరూ కలిసి ఆరాధన చేసుకోవచ్చు కదా ఏదో రూపం ఉంది కదా ఉన్న ఏదైనా రూపం ఏదైనా కూడా మీకు అరూపమైనటువంటిది భగవానుడు ఏదో రూపం కాదు శివుడు కూడా కావాలంటే ఏదో దానికి సత్య పెట్టుకోండి కానీ పక్క పక్కన వస్తున్నాం ఒకటి తూర్పుముఖం ఒకటి పశ్చిమముఖం పెడితే ఎంత రాంగ్ మెసేజ్ అది సరైన అది పీపుల్ గిస్లో అర్థం చేసుకోండి అంటే కోపం ఉంచి విడిపోయాడు అక్కడి నుంచి ఇవాన్ చెప్తే యాంగ్రీ విత్ అండ్ దెన్ తర్వాత ఎవరితోటో నా దగ్గర చదువుకునే వాళ్ళతో ఆయన అన్నాడు ఆ స్వామి కొంచెం ఎక్సెంట్రిడ్గా ఉన్నాడు అవును మరి మూర్ఖుడికి అలాగే అనిపిస్తుంది మరి ఎక్సెంట్ నేను మూర్ఖుడు అని ఎందుకు అన్నానంటే నన్ను అన్నాడని నేను అంటున్నాను నాకు ఆయన ఏం వ్యతిరేక భావం ఏం లేదు ఆయనకి తెలుసున్నది తక్కువ ఏదో ఒక మౌధ్యాన్ని పట్టుకుని ఆ మౌధ్యాన్ని చుట్టుపక్కల వాళ్ళకి అందజేస్తూ ఉంటాడు కష్టపడిపోతూ ఉంటాడు దానికి తపస్సు చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు ఏం తపస్సు తపస్సు వాప్యలింగ అలింగము లింగరహితమైన జ్ఞానము అవివేకం ఉండదు అవగాహన ఉండదు ఊరికే మొండిగా బండస్వాధ్యాయు తపస్సు చేస్తే ఇంకేవుడు ఉపయోగం తర్వాత లింగము అంటే కామన్ త్యాగం లేకపోవడం త్యాగరహితమైన తపస్సు తపస్సు హిరణ్యకశపుడు తపస్సు చేశాడు హిరణ్యాక్షుడు తపస్సు చేశాడు రావణాసురుడు తపస్సు చేశాడు తపస్సు చేయని వాళ్ళే వాళ్ళు అందరూ తపస్సు చేసిన వాళ్ళే కానీ వీళ్ళ వల్ల ప్రతి లోకానికి ఎంత హాని కలిగింది కాబట్టి త్యాగపూర్వకమైనటువంటి తపస్సు ఉండాలి శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు యతైరి ఉపాయై యతతే ఎస్తు విద్వాన్ ఎవడైతే వివేకం గలవాడై యతతే యతి యతిహి అనే పదం యతతే నుంచి వచ్చింది యతనశీల సో ఆ ఈలో యతనశీల యత్నశీల స్వభావార్థం కాబట్టి సాధన చేయాల్సి ఉంటుంది సాధకుడుగా బ్రతకాలి సో ఎవడైతే సాధన చేస్తాడో తస్షిష ఆత్మ విషతే బ్రహ్మధామ వాడు ఈ ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకుని బ్రహ్మధామ విషతే బ్రహ్మలో ఐక్యాన్ని పొందుతాడు సెంటర్ సింజ్ది బ్రహ్మను అదేవిటి ఆత్మను తెలుసుకుంటే బ్రహ్మను ఎలా పొందుతాడు అంటే ఆత్మాచి బ్రహ్మ ఆత్మను తెలుసుకున్నాడు అంటే బ్రహ్మధామని పొందినంటే భాష్యకారులు చెప్తారు ఉందాము ఆత్మ ప్రార్థనా సహాయభూతాన్ని వేతాని చ సాధనాని బలాప్రమాదతపాంసి యుక్తాని సన్యాస సహితాన్ని ఆత్మలాభానికి సాధనమేది అంటే ఆత్మ ప్రార్థనయే ఆత్మలాభానికి సాధనం ఆత్మని ప్రార్థించుటయే ఆత్మలాభానికి సాధనం ఇటువంటి ప్రార్థన అన్యత్సర్వం పరిత్యజ్య ఇతరమును సర్వమును త్రోసిపుచ్చి కేవలము ఆత్మ ఆత్మస్వరూపాన్ని మాత్రమే మీరు ఆకాంక్షించిన నాడు అప్పుడు మీరు ఆత్మలోచిస్తుంది అది మరి అంత తేలిక కాదే ఇతరాన్ని సర్వాన్ని విడిచిపెట్టి ఆత్మని ఇప్పుడు మీకు డైటింగ్ ఉందనుకోండి డైటింగ్లో ఏమిటి సమస్య ఏమిటి మీకు ఆహారం తక్కువ తినమంటారా తక్కువ తినమంటారు దేహానికి ఎంత అవసరమో అంత ఆహారం తినమంటారు తర్వాత పుష్టికరమైన ఆహారం తినద్దు ఎందుకు పనికిరాని ఆహారం తినమంటారా డైటింగ్లో కాదు పుష్టికరమైన ఆహారమే తినమంటారు కూరలు పప్పు తర్వాత పాలు వాళ్ళు చెప్పి లిస్టు చదివితే అన్ని పుష్టికరమైన ఆహారమే తినమంటారు మరి అయితే జనాలకి డైటింగ్ అంత కఠినం ఎందుకైపోతుందంటారు ఎందుకంటే వీడు ఆహారాన్ని పాడు చేసి దానికి రుచి అని పేరు పెట్టి దాని సర్వనాశనం చేసి ఆ రుచికి బాధిసై అది తింటడానికి సిద్ధపడతాడే కానీ పుష్టికరమైన ఆహారం తినడానికి వీడికి ఐస్ క్రీమ్ తింటానుంటాడు ఐస్ క్రీమ్ వాట్ ఈస్ దిస్ ఐస్ క్రీమ్ వై వై ఎనిబడిషుడ్ హీట్ ఐస్ క్రీమ్ వాట్ ఫర్ వై యూషుడ్ హీట్ ఐస్ క్రీమ్ తర్వాత మంచినీళ్ళు తాగడానికి విధంగా కోక్ తాగుతానుంటాడు ఎందుకు కోక్ కోకు ఒక బాటిల్ కోకు తాగా అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ షుగర్ లోపల బాడీలో పడింది ఈ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ మీరు బర్న్ చేయాలంటే ఐదు మైలు నడవరు మీరు నడుస్తారా పెడతారా ఐదు వందల గిజాలు నడవరు ఐదు దాకా ఇక్కడ సో సో వీటి మీద ఏది శరీరానికి ఉపకారం చేయదో దాని మీద ప్రేమ ఏది శరీరానికి పుష్టిని బలాన్ని ఇస్తుందో దాన్ని పట్టుకోవటానికి వీడికి మహాత్మ కష్టపడిపోతూ ఉంటాడు అజ్ఞానం ఇలా ఉంటుంది అలాగే నశ్వలమైన సంసారాన్ని విడిచిపెట్టరా అంటే విడిచిపెట్టలేదు దుఃఖాన్ని కలిగించే కామనలను దుఃఖం మనకుండే దుఃఖము మనకుండే భయము కామనలను ఉండే పుట్టే ఇంకా వేరే సోర్సే లేదు అవుట్ ఆఫ్ యువర్ డిజైర్స్ ఆల్ యువర్ ఫియర్స్ అండ్ ఆల్ యువర్ సఫరింగ్ హ్యాజ్ ఆ రిజిన్ వెంట్రెడ్ ది ఫ్యాక్ట్ కామనల్ని విడిచిపెట్టి నిష్కామంగా నిండుగా పూర్ణంగా ఉండరాయినా అంటే అది మనకి తిట్టుబాటు కాదు మనకు ఎంతసేపు ఆ దుఃఖ గురించి కంప్లైంట్ చేసుకుంటే ఆ దుఃఖంలోనే బ్రతకడానికి అలవాటు పడుతుంది కాబట్టి అన్యత్సర్వం పరిచర్చే ఆత్మప్రార్థన అంటే అంత తేలికేం కాదు కాబట్టి ఆ ఆత్మప్రార్థన చేసే స్థితికి చేరుకోవాలంటే కూడా మళ్ళీ ప్రిపరేషన్ అవసరం ఆ ఒక్క సాధనం ఉంటుందో ఇంకేం అక్కర్లేదు కానీ మరి ఆ ఒక్కటి కొట్టుకుందుకు ఇంకో కొన్ని సాధనాల సహాయంతో ఆ ఒక్కటి కొట్టుకోవాలి సో ఆత్మ ప్రార్థనకి మీరు ఆత్మ చేయాలంటే అంత తేలిక కాదు కనుక అనాత్మ లగ్నమై ఉన్నాం కనుక మనం ఆత్మని ప్రార్థించాలంటే కూడా ఇవన్నీ సహాయపడతాయి సహాయపడే సాధనాలు మూడు ఏమిటి బలము అప్రమాదము తపస్సు బలము ఒకటి బలహీనైన నలభ్య అంటే బలవంతుని చేత పొందబడను బలము ఆ బలం యొక్క చూద్దాం అప్రమాదము ప్రమాదం ఉంటే లభించదు అప్రమాదము తపస్సు ఎటువంటి తపస్సు లింగయుక్తాని లింగముతో కూడి ఉండాలి ఎందుకంటే అలింగైన తపస్సా నలభ్య లింగం లేకపోతే ఆ తపస్సు వల్ల నీకేమీ మోక్షం ఆత్మజ్ఞానం కలగదు ఆత్మస్వరూపం తెలియదు అలింగ అలింగమైన తపస్సు పనికిరాదు లింగయుక్తమైన తపస్సు అయితే వాట్ ఈస్ దిస్ లింగ సన్యాస సహితాన్ని లింగం న మోక్ష కారణం అని ఒక మాట ఉంటుంది లింగం అంటే చిహ్నము అని అర్థం ఈ లింగ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇంతవరకు ఓ లిస్ట్ హటిచ్చాడు అమర అవ అమరకోశకారుడు లింగము ఇప్పుడు పర్వతం మీద పొగ వస్తోందనుకోండి ఆ పొగను పెట్టి దాంట్లో మీకు వన్యం ఉన్నది అని గ్రహిస్తారు పర్వత వన్యమాన్ ఆ ధూమమునకు లింగము పేరు ధూమరూపాత్ లింగా ధూమ లింగం తర్వాత నామం పెట్టుకుంటాడు లేకపోతే విభూతి పెట్టుకుంటాడు దానికి లింగము అని పేరు అయితే కాషాయం ధరిస్తాడు దీనికి లింగము అని పేరు లింగము అంటే అర్థం ఏంటి లింగ్యతే నేనైతే లింగ ఓహో వీడు సన్యాసి అని మీకు అందరికీ తెలుసుకుంది చెప్పకనే చెప్పినట్లు దానికి లింగము అని అంటే జ్ఞానము తెలుస్తాం లింగ్యతే నేన దీన్ని చేత తెలుసుకుంటున్నారు అంటే అది ఏమిటవుతుంది జ్ఞానము జ్ఞానము సర్వాన్ని మనకి తెలుపు చేసుకుంది కాబట్టి లింగం జ్ఞానం లింగం అవుతే కాబట్టి సన్యాసం ఇక్కడ కర్మ త్యాగం త్యాగం సో త్యాగ సహితాన్ని తపస్సు చేస్తే త్యాగపూర్వకంగా తపస్సు ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తారైనా ఉందాము యస్మాదయమాత్మా బలహీనేనా బలప్రహీనేనా ఆత్మనిష్టాజనితీర్యహీనేనా నా లభ్య బలము లేకపోతే ఆత్మజ్ఞానం కలగదు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు భజన చేయండి అని ఎవరో మహాత్ములు చెప్పారు చెప్తే ఏదో మా కొంచెం పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడికి వివాహం అది ఇచ్చేసేసి ఆ తర్వాత ఈశ్వరుణ్ణి భజిస్తా ఓకే వాడు పెద్దవాడు అవ్వడానికి ఎంత టైం పడుతుంది కాలం అలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది సో వీడు పెద్దవాడు వివాహం అయింది ఇప్పుడు ఈశ్వరుణ్ణి భజించవచ్చు ఈశ్వరుణ్ణి భజించడం అన్నా ఆత్మజ్ఞానం ఇస్తున్నా ఒకటే వేరేం కాదు సో అంటే ఇది కుర్రాడు వివాహం అయితే అయింది కానీ వాడి ఇంకా సెటిల్ కాలేదు వాడు సెటిల్ వాడు ఎందుకండి వాడి సెటిల్మెంట్ వాడిని అడగండి మీరు వెళ్ళి వాడిని అడగండి ఎలా అర్జున్ సెటిల్డ్ అంటే ఆయన ఒక్కే అని చెప్తాడు వాళ్ళు వాడి సెటిల్మెంట్ సంగతి వాడు చూసుకోవాలి నాకు సెటిల్ అవ్వటానికి మీరు సహాయం చేయండి అంటే మనం సహాయం చేయొచ్చు వాడి సెటిల్ అవ్వలేదు వీడి పెందపెట్టుకున్నాడు అంటే అర్థానికి దాని పేరే అంటే అలాగే ఉంటుంది వాడు సెటిల్ అయ్యే ఉంటాడు వాటిలో ఏ ఐ హ నాకు సెటిల్డ్ ఫీలింగ్ ఎప్పుడూ కొరాడుకుంటారు ఆ ఫీలింగ్ తల్లిదండ్రులకు ఫీలింగే కానీ పిల్లలు హ్యాపీగా ఉంటారు వాళ్ళు చిలక తింగురంగా అంటూ ఉంటారు వాళ్ళలో ఏమి ఐఎమ్ నాట్ సెటిల్డ్ అనే ఫీలింగ్ వాళ్ళకే ఉండదు వీళ్ళది ఫీలింగ్ అండి అంటే వీడికి ఒక ఒక ఇది ఉంది ఒక సిస్టమ్ ఉంది ఈ సిస్టంలో వాడు ఫిక్స్ అయితే వాడు సెటిల్ అయినట్టు అలాగే ఏమక్కర్లేదు ఒక యంగ్ మ్యాన్ బిఎస్సీ ప్లాస్ అయి ఏమిటో చాలా నార్కా చాలా వాషింగ్టన్లో ఉంటాడు నేనంటే చాలా ఇవన్నీ నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని నేను అడిగాను లేకపోతే ఏదో ప్రసంగా వచ్చింది అంటే వాడు అన్నాడు నేను ఎంఎస్ టెలివిజన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నానండి ఎవరు అంటే టెలివిజన్ ప్రోగ్రామింగ్ అనే కోర్సులో ఎంఎస్ అంటే నేను ఆశ్చర్యపోయాను ఏమిటి వీడు పైకి వచ్చే లక్షణమైనా ఇదని టెలివిజన్ ప్రోగ్రామింగ్లో ఎంఎస్ చేస్తే వీడికి ఎవడు జ్యోగిస్తాడు ఏమిటది అది నేను అనుకున్నా ఆ తర్వాత రెండు నెలలకు మళ్ళీ ఇక్కడ ఉంటాడు ఎంఎస్ పూర్తయిన స్వామిజీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు టెలివిజన్ స్టేషన్లో పనిచేస్తున్నాడు అది ఓకే అండి ఐమ్ ఓకే హీస్ డూయింగ్ వెల్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వాళ్ళ ఫాదర్ నేను అనుకున్నాను ఏమిటో వీడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటాడండి వీడి ఎంపైకి వస్తాడు ఏమిటో వాళ్ళ ఫాదర్ బెంగ పెట్టుకున్నాడు నాకు అలాగే అనిపించింది మీ వర్ ప్రూఫ్ టు బి రాంగ్ అండ్ హీ ప్రూఫ్ టు బి రైట్ కాబట్టి మన అసెస్మెంట్లోనూ అవి కరెక్ట్ కాదు నేను యంగ్ మ్యాన్ ఉన్నాడు ఎంఎస్ ప్రసంగు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఎందుకు మళ్ళీ పీహెచ్డీ అన్నాడు ఈ పీహెచ్డీ అది ఉద్యోగాలు దొరుకుతాయి దొరక ఉద్యోగంలో జాయిన్ అయి ఉంటే అతనేమన్నా అంటే యూ అబౌట్ మై జాబ్ ఐ నో ఆ వెళ్ళినాడ్ బ్లస్ తర్వాత పిహెచ్డీ అయిన తర్వాత ఉద్యోగం వస్తుంది ఇదేనో బెటర్ కాబట్టి ఈ సెటిల్మెంట్ కొడుకు సెటిల్ అయ్యాక నేనేదో చేస్తానన్నది అది ఏమో అయ్యి మాట కాదు సరే సెటిల్ అయ్యాడు వాడు సెటిల్ పుట్టాడు మన సెటిల్మెంట్ అంటే ఇంకా అలాగే ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు భజ ఈశ్వరుడు ఇప్పుడు భజితంటే చూడండి మనవడికి సంబంధించినటువంటి మన ఈ మనవాడు ఉన్నాడే హీ ఏ ప్రాజెక్ట్ వైజ్ సెల్ఫ్ వలవడు ఈజ్ ఏ ప్రాజెక్ట్ ఎందుకంటే మనవడు ఉంటాడు సో నవ్వు ఈ పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ గ్రాండ్ సన్ వెళ్ళి చూసి రావాలి నేను కమర్షియల్ చూసాను అక్కడ now i was blessed with a grandson ane ini perdaya mahotsavanga untadu i was blessed with a grandson she thinks that he is blessed with a grandson but i feel that this fellow is bound by one more horrible bondage what is mean by manavadan ee manavadan antava yavoha antade karma hote సో మనవుడు సంగతి ఏదో సెటిల్ అయిన తర్వాత భజన చేసేస్తాడు ఈశ్వరుణ్ణి భజిస్తాడు లేకపోతే ఆత్మనిష్ట మనవుడు అయింది వాడు ఏదో స్కూల్కి వెళ్తున్నాడు వాడు కదా సో వాడు తాత ఏదైనా అనుకుని పోతాడేమో అని ఉంటాడు వాడే హడావిడ వాడు ఉంటాడు అడుగుతుంది వాడు అయ్యాడు అయిపోయింది ఇప్పుడు మరి ఇప్పుడు అంత మనవుడు సంగతి కూడా సెటిల్ అవుతుంది కదా ఇప్పుడు భజన చేయమంటే నవ్ ఐ ఆమ్ ఓల్డ్ ఐకెలా అంటాడు ఎప్పుడండి భయం చేసేది ఈశ్వరుణ్ణి భజించడానికి అలాగే వాయిదా వేసుకుంటూ పోతే కాబట్టి బలహీనైన నా లభ్య ఇంద్రియ పాఠం తగ్గిపోయిన తర్వాత ఆత్మస్వరూపాన్ని గురించి ఏం తెలుసుకుంటాం కొంచెం ఒంట్లో ఓపుకున్నప్పుడే ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బలము ఉండాలి ఇక్కడ బలము అంటే శంకరులు ఏమన్నారంటే ఆత్మనిష్టాజనిత వీర్యహీనేన నీవు ఆత్మస్వరూప ఆత్మజ్ఞానాన్ని నువ్వు ప్రయారిటీలో వేయి దాన్ని ప్రయారిటైజ్ చేయి అప్పుడు నీకు ఆత్మనిష్ట ఏర్పడుతుంది నిష్ట కర్మనిష్ఠులు ఉంటారు తర్వాత ఉపాసనానిష్ఠులు ఉంటారు ధననిష్ఠులు ఉంటారు భోగనిష్ఠులు ఉంటారు సో కొంతమందికి యాత్రలందు నిష్ట ఉంటుంది కొంతమందికి పితృదేవతారాధనల్లో నిష్ట ఉంటుంది ఇలా ఎవడి నిష్టవాడిది ఒక్కొక్కరు కొంతమంది జ్యోతిష్ శాస్త్ర నిష్ట ఇంకో కొంతమందికి వాస్తునందు నిష్ట ఈ ఇన్ని నిష్టలు పనికి రావు ఆయన అన్ని అనాత్మనిష్టలు అయిపోతాయి చూడండి కేవలము ఆత్మనిష్ట ఆత్మనిష్ట నుండి ఆ శక్తి కూడా ఎందుకంటే మీకు గ్రహాల అనుగ్రహం వల్ల కలిగే శక్తి కూడా ఆత్మ నుంచే వస్తుంది ఆల్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ విల్ ఏ బ్లెస్సింగ్ అయినా సరే మీకు మీ ఆరాధించే దైవం మీకు వరం ఇచ్చాడు అనుకోండి ఆ వరము అది ఆవిష్కారం అవ్వాలి దానివల్ల మీకు బలము ప్రభావము ఆనందము సుఖము రావాలి అది కూడా లోపల నుంచే వస్తుంది బయట నుంచి వచ్చేది ఏది లేదు కనుక ఆత్మనిష్ట తీ ఉంది నిష్ట ఈ సత్యాన్ని గుర్తించి వాడు ఆత్మనిష్ఠుడుగా ఉంటే అక్కడి నుంచి వీర్యము శక్తి ఉత్సాహము అవన్నీ వస్తాయి ఆత్మనిష్టాజనిత వీర్యము అది లేకపోతే వాడు ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడు సో సో యూ హ్యా యూ బిగిన్ బై ప్రయారిటైజింగ్ ది ఆత్మ అండ్ దెన్ ఆత్మ జ్ఞానము దెన్ స్లోలీ థింగ్స్ విల్ హ్యాపన్ ఇట్స్ అ స్లో గ్రోత్ ఇప్పుడు పండు చెట్టు నుంచి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పండు చెట్టు నుంచి బయట నుంచి రాదు మీరు ఎరువు వేసినా పోసినా చక్కటి వర్షాలు ఎంత చక్కగా పడినా ఎలా జరిగినా మీకు చెట్టు లోపల నుంచి వస్తుంది పండు వర్షాలు బాగాపడ్డాయి పండు అంటే వర్షం నుంచి పై నుంచి వచ్చి చెట్టు కతుక్కుంటాయి అని ఆ పండు సో చెట్టు లోపల నుంచే వస్తుంది కాయ కాయే పండుతుంది అదేవిధంగా ఆత్మనిష్టని కనుక మనం పొందినట్లయితే ఆత్మనిష్ట నుంచే బలం వస్తుంది ఆ బలంతో మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు కాబట్టి చెట్టు నుంచి పండు వచ్చినట్టే ఆత్మనిష్ట నుంచి आत्मज्ञानी अभी न पुत्र लौकिकत्रपश्वादि विषय संग निमित प्रमा अभी अभी प्रमादे प्रभाव इंदा लेकिन प्रभादेट चुपा की इध प्रभादे लौकीक विषया सपदू మొదలైనటువంటి భోగ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు సంఘము అనగా ఆసక్తి వాటి ఎందు మీకు ఆసక్తి ఉంటే ఏ ఏ మేరకు ఆసక్తి ఉంటుందో ఆ మేరకు ఆత్మవిస్మృతి కలుగుతుంది మర్చిపోయామండి అంటారు ఎందుకు మర్చిపోతారు దేని మీద శ్రద్ధ తక్కువ మర్చిపోతారు సో ఓ విద్యార్థి ఉన్నాడు నా క్లాస్కి వచ్చేది Uh, uh, mathematics i was teaching mathematics mathematics class teacher semester... uh, so i was a class for say a steps varayalsinduku mathematics ante upa pura adante tello gaadu ondu ga nenu step table boat medha raasutunna andaroo raasukuntunnaru nenu ala gaddala parisiristhunna annu chusi bayapadevar vidyarthulu so ala gaddala chustu undi vadini vidi raayikundaga i todu chustaru ela evute dur raayaledu ani adigaru lallu asal nenu vaadike chusaveadike vaadu bayapada bayilo poindi ఎందుకు రాయట్లేదని అడిగాను అంటే పెన్ను మరిచిపోయానండి అంటే ఐ వాస్ ఫ్యూరియస్ పెన్ను మరిచిపోయా వాట్ కైన్ ఆఫ్ హెస్ టూ